కీర్తన సంఖ్య నూట ముప్పై ఐదు నగుబాట్లకు నడచుగాక అగపడి పర మందబోయినా కడిగేది ఒక ఒకచేత కష్టమే దినదినము దినము ఉడిచేతి ఒకచేత కోరిన వెళ్ళ తన సిగ్గు ఎరగనీ దేహి అడరి హరి మహిమల హరిమహిమల వద్దనుండి రాతిరెల్ల వడలేమీ నెరగడు పొద్దు ఒడచిన మీద భోగమే కోరు కొద్ది మాలినట్టి తన ఘోరము విచారించడు శుద్ధులైన హరి భక్తి శోధించిన అనుభవించేదిత అంగనల మాంసమే అనిసముసేయబొయ్యే వాచారములే తని ఓకా మనసులో తన వెర్రి గానడు ఘనుడు శ్రీవేంకటేశుగానబొయ్యి